అపహరించకుండా ఉంటాడు అదే లాభం దానికి నెగిటివ్ రూపమైన లాభమే కాబట్టి మనస్సును కూడా ఈ మనస్సును అబ్జర్వ్ చేస్తే నాకు సమాధి వస్తుందా నాకు మోక్షం వస్తుందా నాకు ఇది వస్తుందా ఇది అలాంటి ప్రశ్న వేయకూడదు మనస్సు నా స్వరూపాన్ని నాకు కాకుండా చేసేటువంటి దొంగ కనుక దాని కన్ను వేసి ఉంచాలి అంతే అసలు లాభాపేక్ష పెట్టకూడదు అలాగంటే మనస్థితిని నిర్మాణం చేసుకోవాలి అదే మరి కర్మయోగం అంటారు సో ఆ విధంగా చేస్తే అది కర్మయోగం అది నేను నీకు చెప్తాను అదంతా శంకరులు అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసేసారు శ్రీకృష్ణుడు అంటున్నాడు నేను నీకు సంక్షయోగం చెప్పాను రా బాబు నీకు ఎంత వంట పట్టిందో తెలీదు లేదు లేదు ఇంకా మనస్సుకి పరిశుద్ధి కావాలి ఇప్పుడు కర్మయోగం చెప్తాను జాగ్రత్తగా విను అంటున్నాడు ఇమాం అనంతరమేవా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 రేపు చెప్పబోయేదాన్ని ఇది అనరు వెంటనే చెప్పబోయేదాన్ని దీన్ని చెప్తాను లేదు ఓకే తాం బుద్ధి ముస్తం ప్రంటే రుచిని కలిగించుట రుచి రోచన రుచిని కలిగించుట దాని ఎందుకు ప్రీతిని కలిగించుట రుచిని కలిగించుట ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు స్వీట్ షాప్కి వెళ్లారనుకోండి జిలాబీ అంటే జిలాబీకి అది షైనింగ్ ఎల్లో కలర్ లో పెడతాం ఎందుకండి షైనింగ్ ఎల్లో కలర్ ఎందుకుంటుంది పిండిను బెల్లమును నూనెతో చేసింది షైనింగ్ ఎల్లో ఎందుకుంటుంది బ్రైట్ ఎల్లో కలర్ లో ఉంది ఉంది అంటే అదేదో గోడకి పెయింట్ వేసినట్టుగా దాంట్లో ఏదో కలరింగ్ మెటీరియల్ వేస్తే ఆ బ్రైట్ ఎల్లో వస్తుంది కానీ లేకపోతే బరైటీల్లో ఎందుకు వస్తుంది ఇప్పుడు మామగారు అమ్మగారు ఒకసారి నన్ను పిలిచే రే ఒక కేజీ బెల్లం తెచ్చిపెట్టుకున్నా సరే నేను ఐ వాజ్ మేరీ మేకింగ్ అరేంజ్మెంట్ బెల్లం నల్లగా ఉండకూడదు చక్కగా పచ్చగా ఉండాలని చెప్పేసి అంటే నిన్న అమ్మ నువ్వు పొరపడుతున్నావు నీకు తెలీదు బెల్లం నల్లగానే ఉంటే మంచిది పచ్చగా ఉందంటే అదంతా కలితి హైడ్రాస్తం సబ్స్టెన్స్ ఉంది సోడియం సల్ఫైట్ అదేం చేస్తుంది అంటే కలర్ ని తగ్గిస్తున్నారు ఈ బ్లీచింగ్ ఏజెంట్ అది వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బెల్లం పాకాన్ని మీద పోసి దాన్ని అప్సులు కింద చేసి ముందు దాంట్లో ఒక కేజీ హైడ్రాస్ పాలసీ లేదు తిప్పుతారు తిప్పితే అది ఏమవుతుంది ఆ కలర్ పోయి అదేమో పచ్చగా తయారు ఆ నలు కాబట్టి నీకు ఈ హైడ్రాస్ అనే ఆరోగ్యానికి మంచి హైడ్రాస్ హైడ్రాస్ నాట్ ఏ ఫుడ్ ఐటమ్ It is not even a food eater. Pahiga a hydrosa is a sodium sulfite antarega. It is not good for health. Sherira lo okhyanga intestines ki chala haanim cha shuna, small quantity shuna. Will kawashanthabhya shithar ayam small quantity shuna behir? Okji baadashat kishko chata. Pahiga a hydrosa lo inka impurity se ba ontai. Ankhra maldi is ka adhikura clean ka ontai. Inka evo ontai. కాబట్టి నేనేం చెప్పానంటే అమ్మ బెల్లం ఇప్పుడు నల్లగా ఉన్న బెల్లమే మంచిది ఈ పచ్చగా ఉన్న బెల్లం మంచిది కాదు సరైన చెప్పినట్టు కాబట్టి వాడు ఎందుకు వేస్తాడు హైదరాస్ ప్రరోచన మనకి దాని ముందు ప్రీతిని కలిగించడం నేను రాంగ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను బట్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ వర్డ్ ఈజ్ లైక్ దాట్ శాస్త్రంలో కూడా సాధకుడికి దాని ఎందుకు ప్రీతిని కలిగించడం కోసం స్తు ప్రవచనం అంటే అర్థం చెప్పడం కోసం ఆ దృష్టాంతం ఉంటారు ఇప్పుడు ఈ స్వీట్ షాక్ వర్డ్ బర్ఫీస్ బర్ఫీ ఐ డో నో వాట్ ఈస్ దిస్ వర్డ్ బర్ఫీ బర్ఫ్ అంటే స్నో ఐస్ బర్ఫీ హిందీ పదమా లేకపోతే ఉర్దూ పదం ఏదో అయి ఉంటుంది వాటే ర్ఫీ ఈజ్ ది బస్ట్ పాసిబుల్ స్ట్రీట్ ఐ డోంట్ ఇట్ ఈ వర్త్ ఎనీవే ఈ బర్ఫీ అనే దాని మీద వీడు సిల్వర్ వేస్తాడు ఈజ్ నాట్ సిల్వర్ బు వీడు బెస్ట్ సిల్వర్ ఈ లోకంలో బంగారు ఆభరణాల్లోనే రాగి కలుపుతాడు అలాంటిది మీకు సిల్వర్ ని క్లీన్ గా ఇస్తాడు మన అర్థం కదా మీరు మార్కెట్కి వెళ్ళి సిల్వర్ ప్యూర్ సిల్వర్ కావాలంటే దొరుకుతుంది కానీ దీని మీద వేసి ఇది సిల్వర్ ప్యూర్ గా ఉంటుంది ఉండదు దాంట్లో లెడ్ ఇంప్యూరిటీ ఉంటుంది ఇన్ అడిషన్ టు అదర్ ఇంప్యూరిటీస్ లెడ్ ఇంప్యూరిటీ ఉంటుంది ఎంత ఎంత సిల్వర్ ఉంటుందండి ప్యూర్ ఇప్పుడు మీకు ఆభరణాల సిల్వర్ ఉందనుకోండి దాని ప్యూరిటీ ఎంత ఉంటుంది నైన్టీ ఫైవ్ నైన్టీ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది నైన్టీ ఉండదు కదా మీకు ఆభరణాల దాని నైన్టీ ఫైవ్ నైన్టీ ఈ బల్ఫీ మీద వేసి ఆ సిల్వర్ ఫాయిల్ అది నైన్టీ ఉంటుందా ఉండదు అది ఏ నైన్టీ నైన్టీ ఫైవ్ ఉంటే గొప్ప మిగిలిందేమిటి Some lead In addition to other things, lead lead is bad for de A ఫయిల్ ఎలా చేస్తాడు దిమ్మిసా చేసి చేస్తాడు ఎలా దిమ్మిసా చేస్తాడు యూ నో దాట్ ఎలా చేస్తాడంటే ఈ పశువధాల నుంచి ఆ పశువుల గట్ గట్ ఉంటుంది అంటే ఇట్ లైనింగ్ ఆఫ్ ది స్టమక్ అది భోజనం చేయరు పశువు దేహంలో ఉండే ప్రతిభాగాన్ని వంట వండుకు తినపడతాయేవో కొన్ని భాగాల్ని మాత్రమే తీసుకుంటాం ఇది ఆహారంగా పనికి రాదది ఇట్ ఈజ్ రెఫ్యూజ్ అంటే రిజెక్టెడ్ మెటీరియల్ అది చాలా టెన్సైల్ గా ఉంటుంది పశువు యొక్క గట్ సమ్ పార్ట్ ఆఫ్ ది ఇన్నర్ ఇన్నర్ ఆర్గన్ చాలా టెన్సైల్ గా ఉంటుంది అది వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని క్లీన్ చేసేసి డ్రై చేసేసి అట్టే అది వీళ్ళు తెచ్చుకుంటారు ఈ సిల్వర్ వర్డ్ ఈ చార్మినార్ ఆ రెండు పీసుల మధ్యనే పెడతాడు ఈ సిల్వర్ వర్డ్ సిల్వర్ చోట బాల కార్మికులు వాళ్ళ దాంట్లో వీడెందుకు కొడతాడు వీడు ఏం చేస్తాడంటే మంది పిల్లల్ని ఎంప్లాయ్ చేస్తాడు పిల్లలకి శరీరంలో బాగా ఎనర్జీ ఉంటుంది మన సొసైటీ చాలా కనెక్ట్ సొసైటీ శరీరంలో ఏం కాదు బట్ హైలీ డిగ్రేడింగ్ ఆల్సో సో పిల్లలకి ఎనర్జీ ఉంటుంది వాళ్ళు ఎంత పన్న కొండని పిండి చేసేయాలనుకోండి మీరు పిల్ల పది మంది పిల్లల్ని కనుక ఎంప్లాయ్ చేసుకుంటే సగం ఆ కొండని పిండి చేసే కార్యక్రమంలో మీరు బాగా ముందుకు వెళ్ళవచ్చు పిల్లల్ని ఎంప్లాయ్ చేసుకుంటారు ఈ పెద్దవాళ్ళని ఎంప్లాయ్ చేస్తే వీళ్ళు యూనియన్ అంటారు సరికైజ్ చేయరు అంతా ఘోర పిల్లల్ని ఎంప్లాయ్ చేస్తే క్లీన్ వాళ్ళకి టీ ఇచ్చేస్తూ ఉన్నాం బోయినం పెట్టేస్తూ ఎంత పెట్టినా పెద్దవాటిలో సగం అయితేంటారు ఎంత పెట్టినా వాడు తినే కాబట్టి ఒక మంది పిల్లల్ని ఎంప్లాయ్ చేస్తారు ఈ పిల్లలు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ ఫైల్ చిన్న పీస్ ఉంటుంది పీస్ అక్కడ కట్ చేసి పెడతాడు అది ఆ రెండు ఆ చర్మాల మధ్యన గట్టి మధ్యన పెట్టి అక్కడ ఫిక్స్ చేసి ఉంటుంది అక్కడ దాని మీద వీటి చేతిలో ఒక వుడెన్ హ్యా ఉంటుంది అది మీద అలా ఇది కార్యక్రమం ఇది బర్ఫ్ మీద వేస్తారు మనం కొనుక్కు తెచ్చుకుంటాం మానవుని అవివేకానికి అంత ఉంది ఇట్ ఈస్ రాంగ్ ఆల్ ది వే ఇట్ ఈస్ రెడ్ పాయిజన్ అండ్ యూ యూ ఆర్ ఎంకరేజింగ్ యూఆర్ యూజింగ్ సమ్ ఆ పశువధలో భాగం కూడా దీనికి కొంత కంట్రిబ్యూషన్ ఉంది బాల కార్మికుల కంట్రిబ్యూషన్ ఉంది ఇట్ ఈస్ బ్యాడ్ ఆల్ ది వే అండ్ ఈ అది జనదగ్గర వస్తుంది అది ఏమో నేను నువ్వు చెప్పాను చెప్పాను అది సో ప్రరోచనం అంటే ఇలా ఉంటుంది కానీ ఇక్కడ ప్రరోచనం అటువంటి ప్రవచనం కాదు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 కర్మ ఇజ్ ఈక్వల్ టు కర్మ అయిపోయింది అది కర్మ దాన్ని మీరు కర్మయోగం అని పిలవండి ఎందుకు అలా పిలవడం ఎందుకండి ఒక పదం జత చేసిన అందువల్ల దాని ధర ఉపయోగం ఉండాలి కాబట్టి కర్మయోగము అంటే కర్మ కాదు మరి కర్మ కర్మ ఏమిటి కర్మ అంటే కర్మయే కర్మ మరి ఈ కర్మయోగం ఏమిటి బుద్ధి బుద్ధి అంటే జ్ఞానం ఒక ఒక అవగాహన ఒక అండర్స్టాండింగ్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 ఐదు రోజులు వరుసగా పొద్దున్న సాయంకాలం ఈ ఎండాల్లో పడి పాఠాలు చెప్పని ఏమిటి మనకేమిటి లాభం దీనివల్ల అని అనిపిస్తుంది అనిపించినప్పుడు వెంటనే ఇలా అనుకోవడం పొడకూ ఈ రకమైన భావన రావడమే తప్పు మనం కాదు ఈ కర్తలం మనం కాదు దీని భోక్తలం మనం కాదు అదేదో ఈశ్వరుని యొక్క సంకల్పంలో ఆ ప్రవాహంలో ఆ ధారలో అలా మనం ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసమే దీన్ని చేసినాము పరమేశ్వర ఏవో మంచి మాటలు నాలుగు చెప్పే భాగ్యం మనకు కలిగింది నాలుగు శ్లోకాలు గీతవ శ్లోకాలు అనుకున్నాము కాబట్టి దీంట్లో మనకేమిటి లాభం అనే మాటే రావడం తప్పు అని మన మనస్సుకు మనం సర్దుబాటు చేసుకోవాలి అర్థం చెప్పుకోవాలి దాన్ని సమాధి ఈ సమాధి ఆ యోగుల సమాధి కష్టం యోగుల సమాధి ఏముంది ఒక పదిహేను రోజుల్లో నెల సరైనటువంటి ఆ యోగిని పట్టుకునే మీరు కనుక పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తే ప్రాక్టీస్ చేస్తే మనస్సుని స్ట్రంగ్ చేయటం జాతనైతే యూ క్యాన్ గో ఇన్ టు ఎ కైండ్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫర్స్ అంతా యూ క్యాన్ డూ దాట్ ఇట్ ఈస్ డూయబుల్ బట్ నాట్ వర్త్ డూ నాట్ వర్త్ డూ ఈ సమాధానము చాలా గొప్ప మనిషిని పుస్తాప్తుంది కాబట్టి ఈ ఈ సమయోగము ఆ సమాధానము మనకు చాలా అవసరం అని ఆ జ్ఞానాన్ని ఆయన స్తుస్తున్నాడు తాము బుద్ధిం స్వత బుద్ధిం స్వతేంటే జ్ఞానం స్తోతేన బుధ్యాయయా యోగ విషయ హే పార్మాధర్మాఖ్య బంధ కర్మబంధ సో ఏయా బుద్ధ్యాయుక్త ఏ బుద్ధితో కూడి ఉన్నవాడు బుద్ధి అంటే యోగ విషయయా బుద్ధ్యా కర్మయోగమునకు సంబంధించిన జ్ఞానం ఏ జ్ఞానమైతే కర్మని కర్మయోగంగా తీర్చిదిద్దేస్తుందో ఆ జ్ఞానం ఆ జ్ఞానముతో కూడి ఉన్న వ్యక్తి హే పార్థ ఓ అర్జున కర్మబంధం ప్రతి ప్రహాస్యసి ఆ జ్ఞానాన్ని నువ్వు పొందితే ఓ అర్జున నీవు కర్మబంధం కర్మబంధము అంటే ఏమిటి సాధారణంగా కర్మలు బంధిస్తాయి అని మీరు ఎవరికైనా అన్నారు అనుకోండేది వెంటనే ఏమంటారు అవును చెడ్డ కర్మలు బంధిస్తాయి కానీ మీరు గీతలో అలా అనువు ప్రదాతల్లో చెడ్డ కర్మలు బంధిస్తాయి అంటే అర్థం ఏంటి మంచి కర్మలు మోక్షం ఇస్తాయి మోక్షం ఇస్తాయనో ఇవేమో అలాంటి బంధించవు తప్పు ఒకసారి రాజమండ్రి వేదశాస్త్ర పరిషత్ సభలో నన్ను ప్రసంగం చెప్పుకున్నా టాపిక్ ఏదో ఇచ్చారు ఆ టాపిక్ సమ్ టాపిక్ గీతకు సంబంధించి చెప్తున్నా ఏమిటంటే టాపిక్ అది పుణ్యము పాపము రెండు బంధమే ఆ రెండు బంధాల నుంచి కూడా మనిషి పైకొచ్చే ప్రయత్నం చేయాల్సి పాపమేమో ఇనుప సంకెళ్ల బంధం పుణ్యమేమో బంగారు సంకెళ్ల బంధం మొత్తానికి రెండు బంధమే అది ఇది టాపిక్ అక్కడ ఉన్న వాక్యం అది ఉన్న వాక్యాన్ని బట్టి చెప్తాం గానీ మనం స్వంతం ఏమైనా చెప్తామా వాక్యం శ్రీకృష్ణుడి వాక్యం ఉంటుంది లేకపోతే శృతి వాక్యం ఉంటుంది దాన్ని ప్రతిపాదించటం అదొక పూచి అపంచేస్తుంది ఓ గాయన లేచి ఒక గాయనం కలిసి మీరు అలాగే పుణ్యము పాపము రెండు బంధాలే చెప్పకూడదు అంటే చూడండి ఏం చెప్పకూడదు ఏం చెప్పచ్చు తర్వాత చూద్దాం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 పుణ్యపాపాలు రెండు బంధం కాదు పాపమే బంధం పుణ్యం బంధం కాదు అని అన్నారు అంటే మీరు శాస్త్రాన్ని చదివి అంటున్నారు లేకపోతే ఏదైనా బండ స్వాధ్యాయులగా అంటున్నమాట శాస్త్ర హౌ యూ టాయితే కాదండి మీరు చెప్పింది కరెక్ట్ అయితే కానీ ప్రజలకు అలా చెప్పకూడదు ఎందుకండి ప్రజలకు ఎందుకు చెప్పకూడదు మరి ఉండకోపనిషత్తుని టాపిక్ పెట్టుకున్న తర్వాత ప్రజలకు మరి ఇంకేం చెప్పాలి ఆ టాపిక్ నువ్ అసలు సెలెక్ట్ చేయకూడదు లేకపోతే ఆ ప్రజల్ని పిలవకూడదు లేదో ఇదేనా అదేనా ప్రజల్ని పిలిచి టాపిక్ సెలెక్ట్ చేసి చెప్పకూడదంటే మరి ఏం చెప్పాలి అలాగే అదని పుణ్యం చేసుకుంటూ ఉండాలి పాపం మానేయాలి అవును అది కరెక్ట్ ఆ చెప్పి సందర్భం వేరే ఉంటుంది ఆ టాపిక్ వేరే ఉంటుంది ఆ వేదిక వేరే ఉంటుంది అక్కడ అది చెప్పాలి ఇక్కడ మరి ఈ వేదికలో ఈ టాపిక్లో ఇది చెప్పాలి ఇలా అందుకే చెప్పొచ్చేది ఏమిటంటే ఈ సందర్భంలో పుణ్యము పాపము అనే రెండింటి యొక్క బంధం నుండి నీవు బయటపడతావు అంటే ఒకటి అంటాడు నాకు పాప బంధం నుంచే బయటపడాలి పుణ్య బంధం నుంచి నేను బయటపడడం నాకు ఇష్టం కాదు అంటే అతగాడు కర్మయోగానికి అర్హుడు కాదు అని అర్థం కామ్యకర్మలు చేసేవాళ్ళు అలాగే ఉంటారు కామ్యకర్మానుష్ఠాన పనులు భోగపరాయణ భోగాల కోసం కర్మలు చేస్తూ వాళ్ళకి వైరాగ్యం అనే మాట వాళ్ళకి అంగీకారం కాదు కాబట్టి పుణ్యము పాపము రెండూ బంధమే అనేది వాళ్ళు ఒప్పుకోదు కాబట్టి వాళ్ళ వాళ్ళ ప్రసక్తి ఇక్కడ కుదరదు ఇక్కడ ప్రసక్తి ఏమిటంటే దానికంటే పై ఇక్కడ అది కూడా ఒక మానవుని యొక్క జీవితంలో ఒక మెట్టు కానీ అక్కడే కూర్చుండిపోకోవడం తప్పు ఆ మెట్టు కూడా ముందుకు వచ్చేసి పాపకర్మలను విడిచిపెట్టి పుణ్యకర్మలను మాత్రమే అనుష్ఠించాలి మనస్తే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 అలా అడ్డు అతుక్కుపోకూడదు ఎక్కడా కూడా కంటిన్యూస్ గ్రోత్ ఉండాలండి మధ్యలో అతుక్కుపోతే ఉపయోగం ఏంటండి కాబట్టి ధర్మాధర్మాఖ్య కర్మబంధ చూడండి శంకరులు ఎలా చెప్తున్నారు ధర్మము బంధమే అధర్మము బంధమే ధర్మ అంటే పుణ్య పుణ్యము బంధమే పాపము బంధమే పుణ్యం అయితే బంగారు సంఖ్య పాపము విలుప సంఖ్య ఓకే కాబట్టి धर्माधर्म बड़े बंध रू रूपमल कर्मबंधम बंध कर्मये बंध इंक मिली कर्मा की, की बंधा की भेदमें अदे बंधम कर्म बंधम प्रहा दाचिवेयल भाष्य प्रसाद निमित्त ज्ञान प्राप्ते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 अच्छे पद्धति सज्जा अदे कर्मयोगी टापिक दींत्र कंपेर चीन सांख्यम योग पक् पकना सांख्या प्रमाण योग अंत कर्मयोगा मूलम श्रद्ध सांख्य प्रमाणा प्रमाण वाक्य बोध इधम शरीर कौंत शू జ్ఞానం అదే ఎప్పుడు గుర్తింపు అవగాహన అది మూలం ప్రమాణమంటే జ్ఞానం కదండి కాబట్టి ఆ వివేక జ్ఞానము ఆధారంగా సాంఖ్యం నడుస్తుంది గుర్తింపు ఇది శరీరము నా చేత దర్శింపబడుతోంది ఐమ్ ఆబ్వియస్లీ అవేర్ ఆఫ్ ది బాడీస్ దేర్ ఫార్ ఐఆమ్ నాట్ ది బాడీ సో ఆ గుర్తింపు దానికి ఆధారము సాంఖ్యయోగా కర్మయోగానికి ఆధారమేమిటి శ్రద్ధ ఎందుకంటే కర్మయోగంలో మనం కర్మని ఈ కర్మని చేయాలి ఇది నిత్య కర్మ ఇది మన డ్యూటీ దీన్ని మనం స్కిప్ చేయకూడదు దీన్ని చేయాలి చేసేప్పుడు కర్తృత్వ బుద్ధి లేకుండా చేయాలి నేను చేస్తూ కర్తృత్వ బుద్ధి లేకపోవడం ఏమిటంటే ఈశ్వరుడల్లా దీన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నా ఫలాపేక్షతో నేను అని ఆ విధంగా వాడు శ్రద్ధ ప్రధానంగా ఉంటాయి కర్మయోగానికి ఫౌండేషన్ ఏమిటి శ్రద్ధ సాంఖ్యయోగానికి ఫౌండేషను వివేకజ్ఞానం తర్వాత కర్మయోగంలో ఉపకరణాలేమిటి కర్మేంద్రియములు మనస్సు మనస్సు కామన్ ఎలిమెంట్ సో ఆభేదములు జ్ఞానయోగంలో సాంఖ్యయోగంలో ఆ సాధనా సమయంలో వ్యక్తి ఎందు జ్ఞాతృత్వం ఉంటుంది నేను తెలుసుకునేవాడను అనే ఒక ధోరణి ఉంటుంది తన ఎందు జ్ఞాతృత్వాన్ని ఆరోపించుకుంటాడు జిజ్ఞాసు కదా కానీ కర్మయోగంలో హి స్టార్ట్స్ విత్ కర్తృత్వ ఆరోపం నేను కర్మను చేసుకుంటున్నాను ఇది ఇలా చేయాలి కర్తృత్వంతో ఆరంభించి ఆ కర్తృత్వాన్ని నిరాకరించి ముందుకు వెళ్తాను వీడు జ్ఞాతృత్వంతో ఆరంభించి నేను జిజ్ఞాసును తెలుసుకోవాలి నేను అని జ్ఞాతృత్వంతో ఆరంభించి క్రమంగా జ్ఞాతృత్వాన్ని వీడి చేస్తాను సో ఈ విధంగా ఎత్తికించే భేదం ఉంటుంది భోక్తృత్వం రెండింట్లోనూ ఉంటుంది నేనిది తెలుసుకుని నేను ప్రయోజనాన్ని పొందుతాను తెలియచుకోవడం వల్ల నాకేదో మోక్షంగా వస్తుంది అనే భోక్తృత్వ బుద్ది సాంఖ్యయోగంలో ఈ విధంగా కర్మల్ని చేసినట్లయితే అంతఃకరణం శుద్ది పొంది నాకు ఫలానా ప్రయోజనం సిద్ధిస్తుంది అనేటువంటి ఆ ఫలబుద్ధి ఆ భోక్తృత్వ బుద్ధి క్రమంగా సాధనా మార్గంలో ఈ రెండింటినీ కూడా నిరాకరించడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా ఈ సాంఖ్యయోగము కర్మయోగము దాని యొక్క మహిమ కర్మయోగ మహిమ కదండి యోగ మహిమోపనిషత్ తర్వాత శ్లోకం నేహావిక్రమోస్ విద్య స్వల్పమ్యర్మతో దీనికి అవతారిక ఇంకా మరో విషయం ఒకటి ఉంది కర్మయోగం గురించి కర్మయోగం గురించి కర్మయోగం గురించి మరో విషయం ఉందంటే ఇంతకుముందు ఏం చెప్పారు ఒకటి చెప్పారు ఏమిటది కర్మబంధం ప్రహాస్ కర్మయోగం వల్ల కర్మబంధము తొలగిపోదు అని ఒకటి అబ్బా అంత గొప్పదా కర్మయోగం అంత గొప్పదా అని కాదు ఇంకా ఉంది గొప్పతనం కించాన్యత ఇంకో గొప్పతనం ఏమిటది నేహాభిక్రమ నాశోస్ అభిక్రమనాశ అభిక్రమ అంటే ఆరంభము ఆరంభము చేశారనుకోండి పూర్తి చేయకపోతే ఆ చేసిన ఆరంభం నష్టమైపోతుంది దీనికి నేను దృష్టాంతం తరచుగా ఇస్తాను మంచి దృష్టాంతం దొరికి వరకు దాని ఇవ్వచ్చు ఇంకా కూడా ఇవ్వచ్చు దృష్టాంతాలు ఇప్పుడు మీకు ఇల్లు పూర్తి చేసి ఇల్లు కట్టి రూఫ్ వేసి మొత్తం తలుపులో అన్ని పెట్టి అన్ని అన్ని విధాలుగా ఇంటిని తయారు చేసి అద్దెకి ఇస్తే అనుకోండి వెయ్యి రూపాయలు అద్దెస్తుంది వరకు చేసి ఆపేశారు అనుకోండి ఎంత అద్దొస్తుంది ఏం పోనీ లెంటిల్స్ దాకా అంటే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 ఓడ కొట్టిన సున్నంలాగా అది ఎందుకు పనికిరదు దీన్ని అభిక్రమ నాశము అని అంటే కదండి మనం జీవితంలో చేసే చాలా పనుల్లో ఈ అభిక్రమ ఉంది ఇప్పుడు బిఏ నేను ఒక అమ్మగారు నిర్వహను బిఏ ప్యాస్ ఒక నిశ్చయం చేసుకుని రోజుల్లో బిఏ పేస్ అవ్వాలంటే కాలేజీకి వెళ్ళిపోయి కష్టపడి చదిపోయి అలా అక్కర్లా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని అది ఇంక పరీక్షలు ఇంకో వారం రోజులు ఉన్నాయనగా పరీక్ష అప్లికేషన్ ఫార్ము ఫీజు అది మాత్రం పకడ్బందీగా ఉండాలి ఇంక హాల్ టికెట్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది అంతవరకు మీరు శ్రద్ద వహిస్తే ఇంకొక వారం రోజులు ఉందనగా దాన్ని గైట్ డీట్ ఓటు పెరగేసి మీరు ఏదో రాసి వస్తే పరీక్ష రాసేయాలి ఇంక వాళ్ళు బీఏ రాసి ఇచ్చేస్తారు వాళ్ళు బీఏ సర్టిఫికెట్లు అలాగే కట్ట కూర్చున్నారు అక్కడ పేరు పెట్టడం సంతకం చేయడం సంతకాలు కూడా అయిపోయాయి పేరు రాసి వాళ్ళు దే ఆర్ రెడీ టు గివ్ అయిట్ మీరు దాన్ని తీసుకోవాలి దాన్ని మీరు తీసుకోవాలంటే మీరు అంత విజ్ఞానం సంపాదించి చేయాలనేటువంటి పాపం అలాంటి కండిషన్ వాళ్ళు ఏం పెట్టట్లేదు మీరు ఆ సమాచారం అంతా తెలిసేసుకోవాలి నాలెడ్జ్ ఉండాలని అలాగంటి కండిషన్ వాళ్ళు పెట్టనట్లేదు వాళ్ళు ఎంతవరకు కండిషన్ పెట్టారంటే నీకు వాళ్ళ నా ఉండాలి రేషన్ కార్డులో నీ పేరుండాలి తర్వాత నువ్వేమో ఫీజు కట్టుండాలి చలానా కట్టుండాలి చలానా ఈ చలానా అనేది మనుషుల్ని నిర్వీర్యుల్ని చేసేస్తున్నాడు ఈ చాలా సో చలానా కట్టాలి ఆ చలానా ఫారం దొరకదు అది వాడెవరో ఎక్కడో దాచి పెడతాడు అది సంపాదించాలి వీడు ఈ బ్యాంకు వాడు కట్టుకోడు కట్టుకున్న తరగతి రిసీట్ ఇవ్వడు మొత్తానికి పొద్దున్న పదింటికి ప్రారంభిస్తే మధ్యాహ్నం మూడయ్యే ఆ రిసీట్ ముప్పవచ్చు అది దేనికి మంచి ఇవ్వాలి వాడికి ఇలాంటివి ఇవో కొన్ని కండిషన్లు పూర్తి మీరు పూర్తి చేసేసి ఆ పరీక్ష రాసేసి చక్క వస్తే వీడు మీకు వాళ్ళు డిగ్రీ ఇచ్చేస్తుంది సో ఒక అమ్మగారు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు తొమ్మిది పరీక్షలు బిఏకి రెండేళ్లలో ఈమె ఏడు పరీక్షలు రాసి ఆ ఎనిమిదో పరీక్షకి అచందన్ షీ డి నాట్ అపియర్ జస్ట్ డి ప్రెజెంట్ హెర్ సెల్ఫ్ దే వాళ్ళు డిగ్రీ ఇవ్వలేదు వచ్చింది నేను సలహా ఇప్పాను ఆ రెండు పరీక్షలు రాసిస్తే వదిలిపోతుంది మళ్లీ ఆ ఏడు రాయక్కర్లేదు పూర్వం అలా ఉండి చేస్తాం ఇప్పుడు రాసిందేదో గెయి కాబట్ ఆ రెండు రాసేస్తే ఆ రెండు రాయలేదు మళ్లీ రాయలేదు ఫర్ సమ్ ఆఖరికి ఏమైపోయిందంటే ఒక ఐదేళ్ల తర్వాత ఐదేళ్ల క్రమంగా రాయలేదు ఐదేళ్ల తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏమన్నారంటే ఈ బిఏని మేము ఎత్తేసామన్నారు దే హడ్ దట్ బిఏ ఈ రెగ్యులేషన్స్ బిఏ ఓల్డ్ రెగ్యులేషన్స్ క్లోజ్ బిఏ న్యూ రెగ్యులేషన్స్ లో చేయాలంటే మళ్లీ యూ హావ్ టు రైట్ ఆల్ ది పేపర్స్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 and that gain is never lost it will be with you you will be part of it you are not going to give me hogeyanadi ante di news tapada kodam global pandanante meeru telangana samsaralo enni samsaralu teligina teligandi enni janmal teliginaru will come back malli वापस vostha vachi dani mundu iskelta mundu theesukolli we'll mokshanu kondu కాబట్టి భగవద్గీత చదువుతుంది మీరు వచ్చారంటే మీ మోక్షం ఫిక్స్ అయిపోయిందా ఇట్లా మ్యాటర్ ఆఫ్ దై మీ ఇప్పుడు ఈ క్షణంలో మోక్షాన్ని పొందొచ్చు లేకపోతే ఈ జన్మలో పొందొచ్చు లేదా మళ్ళీ జన్మలో పొందవచ్చు యువ చూస్ ఇప్పుడు ఈ రోజే మీకు మోక్షం కావాలంటే ఈ రోజే మీకు మోక్షం దొరుకుతుంది అప్పు అంతకంగారు వద్ద నో ప్రాబ్లం యూ ట్వాన్ ఇట్ ఈజీ టేక్ ఇట్ ఈజీ నో ప్రాబ్లం సో యూ హ్యావ్ ఇట్ ఎనీ టైమ్ నో లాస్ వాట్ ఎవర్ యు గైన్ ఈజ్ యువర్ గైన్ అభిక్రమ నాశ నాస్తి తర్వాత ప్రత్యవాయం అని అనుకోవటం ఈ ప్రత్యవాయం అన్నది మీరు చూస్తూ ఉంటారు చాలా మంది అడుగుతారు నన్ను స్వామిజీ లంతా సహస్రనామని చదివితే ఏదో ప్రత్యవాయం ప్రత్యవాయం అనే మాట కూడా వాడతారు ప్రత్యవాయం వస్తుందని ఎవరో చెప్పారు చదవకూడదుట మీ అభిప్రాయం అంతే ఈ మాట అందరూ ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ ప్రశ్న ఉంటుంది నేను నేనెంతాను మీరింతకు ముందు ఎంతమందిని అడిగి ఉన్నారు ఈ ప్రశ్న అని నేను అడుగుతా అంటే అక్కడ ఎంతో మందిని మీరు చెప్పండి నేను చెప్పను అలాగా ఎంతమందిని కన్సల్ట్ చేశారు ఏమిటి సమాచారం ఎందుకంటే నేను చెప్పడానికి సిద్దంగా ఉంటాను కానీ వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి అర్గళా స్తోత్రం అని అంటే గడియ సం స్తోత్రం తంత్ర లిటరేచర్ లో ఈ లలితశాస్త్రం అయిన తర్వాత ఇంకో స్తోత్రం ఇంకో స్తోత్రం ఆ అర్గళా స్తోత్రంలో ఏమని ఉంటుందంటే లలితశాస్త్రం అంతా చదివి ఈ అర్గడా స్తోత్రం చదవకపోతే ఆ చదివిందంతా వ్యర్థము వన్ పైగా లలితశాం చదివి అర్గడా స్తోత్రం చదవకపోతే అర్గళాదేవి కోపం వచ్చి వీడికి హాని చేస్తుంది ఈ వ్యక్తిని దీన్ని ప్రత్యవాయము అని అంటారు అలా రాసి పెట్టారనుకోండి అపం సాధకులు కంగారు ఇలాగంటే ప్రత్యవాయాలు ఎవో చెప్తా ఉంటారు వ్రతానికి మీరు వెళ్లి ఆ ప్రసాదం కలగట్టుకుని నోట్లు వేసుకోకుండా వచ్చేస్తే సత్యనారాయణ స్వామి మీ మీద కోపించి మీకు హానిని చేస్తాడు విన్నారా ఎప్పుడన్నాయమాట దాన్ని ప్రత్యవాయము అంటారు అది రూపొంద దీన్ని ప్రత్యవాయము అయా ఈ కర్మయోగంలో నీకు అలాగంటే బెంగ లేదు ప్రత్యవాయు లేదు ప్రత్యవాయో ప్రత్యవాయం అంటే ఒకవేళ చేయాల్సిన పద్ధతిలో పూర్తయి వరకు చేయలేకపోతే కొంపలు అంటుకుంటాయి దాన్ని ప్రత్యవాయం అంట అటువంటి ప్రత్యవాయము కర్మయోగంలో లేదు ఇంతకంటే హామీ ఇంకేం కావాలండి స్వల్ప ముఖ్యస్య ధర్మస్ మహతో భయా ఈ కర్మయోగము అనే ధర్మము ఇది మీరు ఒక పెసరు మీరు ఆచరిస్తే స్వల్పమవి మహాభయం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది మహాభయం అంటే ఏమిటి సంసారం మృత్యుభయం మహాభయం అన్నిటికంటే పెద్ద భయం దాని నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది అని ఈ విధంగా ఆ కర్మయోగము మహిమని స్ఫుచిస్తుంది విచ్ ట్రూ ఆల్ ది వే తప్పిశయక్ భాష్య నోక్షమాగే కర్మయోగే అశ అమణ అవిక్రమ ప్రారంభస్థాే ఈ క ఇహ అంటే దీని ఎందు నా ఇహ కదా ఇహ అంటే దీని ఎందు దీని ఎందు మోక్షమునకు దారి తీసే కర్మయోగమునందు కర్మయోగం గురించి సంఖ్యయోగం గురించి కదా సంఖ్యోగం అయిపోయింది ఇమాంశును ఇది విను అంటే కర్మయోగం ఈ మోక్షానికి దారి తీస్తుంది మోక్ష మార్గం అంటే దారి తీస్తుంది మోక్షం వైపుకు నిన్ను నడిపిస్తుంది ఈ కర్మయోగం ఈ కర్మయోగంలో అధిక్రమ నాశము లేదు ఏమిటి అభిక్రమ నాశము అంటే ఏమిటి అభిక్రమము అంటే అభిక్రమణం అభిక్రమ అవి సమానార్థక పదాలు సో ఆ ప్రత్యయాల్ని బట్టి ఉంటాయి సో అన్న ప్రత్యయం ఆ అనే ప్రత్యయం ఆ ప్రత్యయాలు అంటే ఒక రకం ప్రత్యయంలో అభిక్రమణం నపూంసకలింగ శబ్దం వస్తుంది ఇంకో ప్రత్యయంలో అభిక్రమ పుల్లింగ శబ్దం వస్తుంది అర్థం ఏమిట అర్థం ఆరంభ ప్రారంభించుట పని ప్రారంభించాలి అది రొంతా నశించుకో ఫర్ ఎగ్జాంపుల్ యథాకృషి అనేవో నా దృష్టాంతాలు నేను ఇచ్చాను శంకరులు దృష్టాంతం ఇస్తున్నారు కృషి కృషి అంటే వ్యవసాయం ఎగ్రికల్చర్ ఆది శబ్దం చేత మీరు ఇంకేమైనా దృష్టాంతాలు ఇచ్చుకోవచ్చు అని అభిప్రాయం నేను ఇచ్చాను లో మీరు విత్తనాలు నాటి నీళ్లు పెట్టలేదు అనుకోండి అది ఇల్లు కట్టే సగంగా లేదా విత్తులు నాటి నీళ్లు పెట్టి ఎరువు వేయలేదనుకోండి లేదా విత్తులు నాటి నీళ్లు పెట్టి ఎరువు వేసి పెస్టిసైడ్ తలవేదనుకోండి లేదా ఇవన్నీ చేసి పక్షులు తీరా పంట వచ్చి సమయానికి పక్షుల్ని తరవాల్సి ఉంది అక్కడ మంచి వేసి కట్టుకుని పక్షుల్ని తరుగుతూ ఉన్నాయి వారం రోజులు చేయాలి ఆ పక్షులు వచ్చి వేళలు ఉంటాయి మార్నింగ్ టైం ఈవినింగ్ టైం రాష్ట్రంలో ఉంటాయి లో వాటిని తరివేస్తే అవి ఇంకా రావడం మానేస్తాయి ఇక్కడ ధనమేస్తారు మనకి తమకులం కాదని అవి కూడా గ్రహించి రావడం మానేస్తాయి అదొక పని ఆ పని చేయలేదనుకోండి మీకు మొత్తం పంటంతా తినేస్తాయి నాశనం చేసేస్తాయి సో దొంగలు నుంచి కాపాడుకోవాల్సి ఎట్ ఎవ్రీ స్టేజ్ మీరు చేతికి ఆ పంట వచ్చే వరకు మీరు జాగ్రత్త పడాలి ఉండే లేకపోతే ఆఖరికి మార్కెట్కి తీసుకెళ్ళంలో కూడా మీరు జాగ్రత్త నష్టపోతారు ఈ రైతులు గోల ఎంత గోల గోలగా ఉంది ఉన్న రైతులను ఈ మిర్చి రైతులను ఎవడో అడిగాడు మీకోసం ఒక రాజకీయ నాయకురాలు ఏమో నిరాహార దీక్ష ప్రతి వాడు నిరాహార దీక్ష ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్షను బోధపెట్టడం చాలా తప్ప అలా అమరణ నిరాహార దీక్షను ఎందుకు అంత పెద్ద మాట అన్నాడు మన మరణం మన చేతిలో లేదు కదా తర్వాత మరణించే వరకు చేయాలనే ఉత్సాహం కూడా వాళ్ళలో లేదు వాళ్ళు ఉండిగా అంటే ఏ ఆ అపోజిషన్ పార్టీ వాళ్ళని అంటే అదర్ పార్టీ వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం వాళ్ళని కంగారు పెట్టడం కోసం ఒక హైప్ని క్రియేట్ చేయడం కోసం ఆమరణ అన్నాం ఈ మధ్యకాలంలో ఆమరణ నిరాహార దీక్ష చేయని వాడు లేడు ఆ నిరాహార దీక్షలో మరణించిన వాడు లేడు ఎందుకు అంతంత మాట అనకోవడం తప్ప వాళ్ళకి అమంగళ వాళ్ళు తెలుసుకోవట్లేదు ఎనీవే సో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు కదా మరి మీరు ఏం చేస్తున్నారు అని అడిగారు కొంతవద్ద రైతుంది అంటే ఈ మిర్చి రైతుంది వీళ్ళు అంటారు మాకు అది అంటారు తప్ప బాకే కలిసి వచ్చింది మాకు కావాల్సింది మిర్చి పస్తాలకు ఏదో ధర కావాలి కానీ ఈ నిరాహార దీక్షలు ఈ లాఠీ తన్నులు మాకు అనవసరం మేము చెప్పారు వాళ్ళు వాళ్ళు తెలుసు అండి అక్కడ ఆ నిరాహార దీక్ష శిబిరం వెళ్ళవేళబోతోంది అక్కడ ఎవరు లేరు చాలా తక్కువ అని ఎక్కడో చదివాను నేను సో ఆఖరికి మార్కెటింగ్ చేసి వరకు కూడా వ్యవసాయదారుడు ఏ పనిలోనూ తేడా రానివ్వకూడదు అది మార్కెటింగ్ చేసి ఆ డబ్బులు తీసుకుని ఇంటికొచ్చి ఆ మెత్సాలు వాళ్ళు ఆ డబ్బును సద్వినియోగం చేసుకునే వరకు కూడా ఇట్స్ ఎ హ్యూజ్ జాబ్ అట్ ఎవ్రీ స్టెప్ ఫుల్ఫిల్ చేయాల్సిందే ఎక్కడ జారిపోకూడదు ఎక్కడైనా జారిపోతే అంతవరకు చేసిన స్టెప్స్ అన్ని వేస్ట్ ఏ ఉపయోగం ఉండదు అలాగే కృషి అంటే అలా ఉంటుంది కృషి అంటే మన తెలుగు కృషి కాదు సంస్కృతం కృషి తెలుగు కృషి అంటే ఎఫర్ట్ అని అర్థం సంస్కృతంలో కృషికి ఎఫర్ట్ అర్థం సుతరామూ లేదు కృషి అంటే వ్యవసాయము సంస్కృతంలో వ్యవసాయ శబ్దానికి అర్థం సుతరామూ లేదు సంస్కృతి ఇది తెలుగుకి సంస్కృతానికి ఈ కన్ఫ్యూషన్ మీరు ఎలాగ గట్టెక్కుతారో నాకు తెలీదు పక్కనే వస్తోంది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 తెలుగులో అర్థం వేరు తమిళలో అర్థం వేరు ఇది పూజ ప్రావించి చెప్తూ ఉంటారు ఇది హైలీ డేంజరస్ వర్డ్ ఇట్ ఈస్ బికాస్ ఇట్స్ మీనింగ్ ఈస్ డిఫరెంట్ ఇన్ ఆల్ ది త్రీ లాంగ్వేజెస్ ఎవ్రీవే సో కృషి అంటే అగ్రికల్చర్ అర్థం ఇంగ్లీష్లో సమస్య లేదు కృషి అగ్రికల్చర్ ఎవరికి డౌట్ ఉంది సో కృషి అదే ఆ లేదు గీతాన్నది ఎలాంటిదంటే మీరు ఎత్కించి దాన్ని వింటే ఈ మెసేజ్ మిమ్మల్ని నిద్ర పెట్టరు ఇట్ విల్ కమ్ ఆఫ్టర్ యూ అండ్ ఇట్ విల్ ఇట్ విల్ బ్లెస్డ్ అంతటి పవిత్రమైన యోగ విషయ నా అనైకాంతిక ఫలం ఇర్థ అంటే ఈ కర్మయోగంలో మీరు ప్రారంభిస్తే అనైకాంతిక ఫలత్వము లేదు ఏకాంతము అంటే తప్పనిసరి అనర్థం ఏకాంతము అంటే డెఫినేట్ హండ్రెడ్ పర్సెంట్ పక్కా అనర్థం ఏకాంతం ఏకాంత ఫలము అంటే హండ్రెడ్ రిజల్ట్ వచ్చును అంతే కదా అనైకాంతిక ఫలం అంటే డెఫినిట్ రిజల్ట్ లేకపోవుట ఏమో సుధు రాదు అటువంటి స్థితి నా లేదు రెండు నెగిటివ్స్ నా అనైకాంతికటివ్స్ పాజిటివ్ అయిపోతుంది ఏమిటా పాజిటివ్ ఏకాంత ఫలం అనైకాంతిక ఫలము కాదు అంటే ఇండెఫినిట్ రిజల్ట్ కాదు అంటే దేశమే చెప్పవచ్చు కాబట్టి కర్మయోగానికి ఫలము తప్పనిసరి ఇది మిస్ అయ్యే పనే లేదు దీన్ని వైదిక కర్మలు కామ్య కర్మలుంటాయి వాటికి కంపేర్ చేసుకోవచ్చు వైదిక కామ్య కర్మలుంటాయి వాటిలో ఫలం అనేకాంతికంగా ఉండదు అది తప్పనిసరిగా వస్తుంది అనేది నిశ్చయంగా ఉండదు ఏకాంతికంగా ఉండదు అనేకాంతికంగా ఉంటూ ఇప్పుడు ఉదాహరణకి పుత్రకామేష్ఠియాగం చేశారు ఈ మధ్యన కేరళలో ఉత్తరకామ్యం చేశాను కేరళలో చేస్తే మన వాళ్ళు ఏమి వెనుకుంటారా ఏమి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కాదు సూర్యాపేటలో పుత్రకామ్యం చేశారు సూర్యాపేటలో ఎందుకు ఈ పుత్రకామ్యోగం ఇప్పటికే సమాజంలో అనేక సమస్యలు ఉంటుంటే ఉత్తర కామ్యం అలాంటివి కొత్త అన్ని పెట్టకూడదు ఏదో సమాజాన్ని ఇన్స్పైర్ చేసేట్లు ఉండాలి కానీ పది మంది నోళ్లలో బడి మనం పరిహాసం బాలయ్య ఉండదు ప్రగామిష్టి దశరథ మహారాజ్ చేశారు ఏదో చేసిన వాళ్ళు ఏదో చేశారు మనం కొత్తగా మొదలుపెట్టామనుకోండి ఎవరో పాపం కొంతమంది వస్తారు యాభై మంది దంపతులు వచ్చారు ఇప్పుడు ఫలం అన్నది అది హండ్రెడ్ అన్నట్టు ఉండదు ఇండెఫినిట్ రిజల్ట్లుంటుంది ఒకప్పుడు వస్తుంది ఒకప్పుడు కాదు వాళ్ళు కేరళలో టూ హండ్రెడ్ చేస్తే వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఫిఫ్టీ సక్సెస్ఫుల్ అని చెప్పారు అలా ఉంటుంది కాబట్టి అటువంటి కామ్యకర్మల్లో తలదోర్చకూడదు కామ్యకర్మల్లో తలదూర్చి కానీ మన సమాజంలో మన మన వాళ్ళు డిమాండింగ్ లక్షణం ఉండదు ది డు డిమాండ్ పాపం మన ప్రారంభంగా ఉందిలే అనుకుని సర్దుబాటు చేసుకుంటారు మీరు అమెరికా వచ్చి పుత్రకామ్యుష్టి చేయండి వాళ్ళు యూ యూ జస్ట్ రిజిస్టర్ ఫర్ పుత్రకామ్యుష్టి యూ ఆర్ బౌన్ టు గెయిన్ చైల్డ్ అని మీరు చెప్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు వాళ్ళు ఆన్లైన్ రిజిస్టర్ చేసుకుంటారు పని ఏన్ యూ కలెక్ట్ సమ్ మనీ ఆల్సో చెప్పే ఫస్ట్ పేమెంట్ ఇచ్చేస్తారు వాళ్ళు వస్తారు అండ్ నవ్ యూ టెల్ దెమ్ వాట్ టు డూ ఆ కాగితం మీద రాసివ్వరు బాండ్ పేపర్ మీద ఇవాళ వన్ టూ త్రీ అలాగే మీరు రాసేవారు రాసిస్తే వాళ్ళ ఎదురుకుండా పెట్టుకునే దానికి జెరాక్స్ కాపీ కూడా తీసుకుని లోపల దాచుకునే ఒకవేళ ఈ కాగితం పోతే అది పెట్టుకోవచ్చు సో కేర్ఫుల్ గా స్టెప్ బైస్ చేసుకుంటూ పోతాకి డే వన్ డే టూ డే త్రీ నువ్వు మూడు రోజులు బోన్ చేయకూడదు ఓకే స్టాప్ యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ లిక్విడ్ జ్యూసెస్ ఓకే డన్ నవ్ యూ హూ సీట్ ఓకే డన్ యూ హ్యావ్ టు డూ దిస్ హో డన్ అన్ని చేసేస్తా అయిపోతుంది నవ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది రీజల్ రిజల్ట్ రాకపోతే మటుకు ఇండియాలో ఇండియాలో కాదు యూ విల్ సూ యూ తర్వాత షూ చేయటమే కాదు ది విల్ ఇన్ఫార్మ్ ఎఫ్బీఐ ఆల్సో సపోజ్ వీడు ఫారెన్ నుంచి వచ్చేదనుకోండి ఎఫ్బీఐకి ఇన్ఫార్మ్ చేస్తాం వీడు హీ హాజ్ మిస్లీడర్స్ అండ్ నాట్ కామ్ వాళ్ళు ఎఫ్బీఐ వాళ్ళకి ఈ ధర్మము ఈ కర్మము వీటి గురించి వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి ఏంటంటే సంథింగ్ మిశ్చివస్ గోయింగ్ ఆన్ అంటే అర్థవాతరమే తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సప్పోన ఒకటిస్తారు నువ్వు దేశాన్ని విడిచిపెట్టే వాళ్ళకి ఇక్కడే ఉండు అని సపోనా ఇస్తాయి యూ ఒక ప్రజెంట్ వస్తాను చెంది లోకల్ పోలీస్ స్టేషన్ కన్వెల్స్ కానీ వాళ్ళకి లంకాలో అవి ఇవ్వడం కుదరదు రికమెండేషన్ కుదరదు అంతా పకడ్బందీగా అనిపిస్తూ ఉన్నాం సో యూఆర్ ఇన్ సూప్ ఆ పరిస్థితి వస్తుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్లి పుత్రకామేష్టి అవి మాట్లాడతాం ఇక్కడ మాత్రం యూ కెన్ గెట్ అవే విత్ ఎని అలాంటి కర్మలు చేయించకూడదు ఎందుకంటే ఫలము అనైకాంతికంగా ఉంటుంది ఇట్ ఈస్ నాట్ సత్యం యూఆర్ అనేబుల్ టు డెలివర్ ద ప్రామిస్ డోంట్ డూ దాట్ యూ టీచ్ టీచింగ్ లో మీకు ఇబ్బంది ఏమి ఉండదు దిస్ ఈస్ ది వస్ట్ టీ న్యూటన్స్ థర్డ్ లాస్ టీచ్ న్యూటన్స్ లాస్ టీచ్ చేసి నువ్వు ప్రామిస్లు ఏం ప్రామిస్ లేవేం లేవు దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ యూ వాంట్ టు నో యూ నో యూ డోంట్ వాంట్టు నో మే గాడ్ ప్లస్ యువర్ కాబట్టి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 we will come up to you kaabatti kaamya karma vallu degira no compromise whereas karma yogam lo you are free from all these burdens all these fears ishwara arpana buddhito mee kartavya karmane kartrutvo hoktrutva rahitanga nissanganga meyu chestunte you are a free person then ante aap freedom ne ఎంజాయ్ చేయట ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణమచ్చే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేషం శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి శ్రీకృష్ణాస్ ఆలో